అది చెప్పలేము వాడు రైలుకి వెళ్దామంటే ఈ ఆటోవాడు ఏం చేసేటంటే వాడిని వీడిని ఇటు తిప్పి అటు తిప్పి దారిని తప్పి మొత్తానికి ఆ స్టేషన్కి వెళ్ళేవాడికి రైలు మిస్ అయిపోయింది ఈ ఆటోవాడి మూలంగా నా రైలు మిస్ అయిపోయింది అని వీడు దుఃఖించి వాటితో వాడిని తిట్టి నా వీడిని తిట్టించుకుని ఏదో ఇబ్బంది పడతాడు ఏమో రైలు మిస్ అయిపోవటంలో ఏమి తృప ఉన్నదో ఏదో లాభం ఉండేది ఉంటుంది రైలుకి యాక్సిడెంట్ అయిందని నా అభిప్రాయం కాదు ఏదో ఉంటుంది మనం మిస్ అయిన ప్రతిరోజుకే యాక్సిడెంట్ అవడాల్సిన అవసరం ఏం లేదు ఏదో ఉంటుంది కూర్చున్నా ఉంటుంది దాంట్లో లాభం ఏదో ఉంటుంది కాబట్టి వీడు తాత్కాలికంగా అపకారం చేసినట్టు కనపడ్డా వీడు ఉపకారమే చేశాడు అపకారంలో ఉపకారము దాగియే ఉండు కాబట్టి వాడిని ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఇప్పుడు కుమారుడు నాకు అనుకూలంగా లేడు అని తండ్రి హృదయము కొంత దుఃఖిస్తుంది సహజం హర్త్ అంట పాపం ఆయన హర్త్ అయ్యాడు అని అంటారు పెద్ద వయస్సు కుమారుడు సమర్థుల నుండి కూడా అనుకూలంగా ఉండకపోవడం నిరాదరణ చేయటం పట్టించుకోకపోవడం ఇవన్నీ గృహస్థులకి ఈ రకమైన ఇటి బాధలు ఉంటాయి గృహస్థులు వాళ్ళకి ఇది నేను చెప్పే మాట బ్రహ్మచారులకి ఏదో కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ ఇది తెలియనిది కాదు ఉంటుందల్లా అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కొండే కుర్రాడు కుర్రాడు తప్పు చేస్తే కుర్రాళ్ళు తప్పు చేస్తారు కానీ పెద్దలు చేయరు కదా తప్పు చేయటం కుర్రాళ్ళు అవ్వనుతూ క్షమించటం పెద్దలు అవ్వదు నా ధర్మాన్ని నేను చేస్తాను ఏమిటి క్షమించుతా నేను కుర్రాడిగా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను నేను మా తండ్రిగా మా నాయనగారి గడలా కొంత అవివేకంగా ప్రవర్తించాను నేను తప్పు చేశాను ఆ వయస్సు అవివేకం అనేది ఉంటుంది వివేకం రావటానికి చాలా టైం పడుతుంది డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇంకా వివేకం లేకుండా ఉన్నారు జనులు కాబట్టి యువకుడికి లేకపోతే ఆశ్చర్యమేమున్నది అని యు హెవ్ టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్స్ వ్యూ పాయింట్ని మనమే అర్థం చేసుకుని క్షమించి ఆ ప్రేమ చెడిపోకుండా ఆశీర్వదించి పంపించేది అంతే తప్ప మనస్సులో క్లేశాన్ని పెట్టుకోకుండా సో ఆ విధంగా అభ్యాసం చేయాలి చాలా కష్టం ద్వేష్టా సర్వభూతాల మైత్ర అందరితోటి ప్రేమలో ఉండాలి హేతువు లేకుండా నిష్కారణంగా ప్రేమించడం ఏ హేతువు లేకుండా వాడు ఆశీర్వదం ఏమిటబ్బా ఇది వీడు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నాడు వీడు ఎప్పుడు ముఖం చూడలేదు వీడు ఏమిటారు వాడు ఆశీర్వదం అలా ఉండాలి సో మైత్ర కరుణ ఏవచ కరుణ అంటే కరుణ కాదు ఎవడైనా దుఃఖంలో ఉన్నవాడు ఎదురైతే కరుణ కొంతమంది ఈ రూపించి ఐఎమ్ కంపాషనేట్ అంటే ఇప్పుడు మీకు దుఃఖంగా ఉన్న వాళ్ళందరూ కనపడాలి కనపడకపోతే హీజ్ ఇన్ ట్రబుల్ బికాజ్ హీ హాజ్ టు షో కంపాషన్ ఎవరి మీద చూపిస్తాడు అలా కట్లా ఆ సందర్భాన్ని బట్టి కరుణ ఏవచ్చ అలాగ కాబట్టి ఈ ధర్మములను ఒకటికి పదిసార్లు మనం గుర్తు చేసుకుని అనుష్ఠించాలి పల్లుపాసతే అనుతిష్ఠంతి అనుష్ఠించాలి స్వామి వివేకానంద్ అన్నారు అనుష్ఠాన వేదాంతము అన్నమాట ప్రాక్టికల్ ఫిలాసఫీ అనుష్ఠాన వేదాంతం ఆ పదము ఆ ఎక్స్ప్రెషను అంతదాకా ఎవరిలో అనలేదు ఆ మాట స్వామిజీ వివేకానందన్నారు అనుష్ఠాన వేదాంత దరిద్ర నారాయణ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఆయన సొంత ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ దరిద్రుడు కాదు కూడా రూపంలో నారాయణు వేదాంతం అంటే కూర్చుని వాళ్ళు కూర్చుని కూర్చుని చెప్పి కబుర్లు వేదాంతం కాదు అనుతిష్ఠంతి అనుష్ఠించడమే వేదాంతం సో ఏ ఏ రయోటా ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ సుపీరియర్ టు ఎ టర్న్ ఆఫ్ ప్రిసెప్ట్ ప్రిసెప్ట్ అని ఇంగ్లీష్లో బలం ఉంది ప్రిసెప్ట్ అంటే తెలుసుకోవడం నాలెడ్జ్ అనమాట ఎ టర్న్ టర్న్ నాలెడ్జ్ కంటే ఒక ఇసుమంత అనుష్ఠానము గొప్పది కాబట్టి అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది అనుతిష్టంత ఎలాగా శ్రద్ధానా సంత శ్రద్ధ శ్రద్ధను కలిగి ఉన్నవారై శ్రద్ధావంతులై అనుష్ఠించవలము అంటే దీన్ని మనం అనుష్ఠించినట్లయితే మనకి తప్పక శ్రేయస్సు కలుగును అనే కాన్ఫిడెన్స్ తోటే అనుష్టించాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కాన్ తన మీద తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి చోళ్ళు వివేకాలంలో మాట చెప్పాడు అది వింటే ఆశ్చర్యమైన ఆయన అన్నాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనివాడికి భక్తి కుదరదు అని భక్తి కుదరదు కుదరడం భక్తి నిలబడదు మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు భక్తి కూడా చేయలేరు చాలామంది ఏమనుకుంటారంటే ఈశ్వరుణ్ణి భక్తి చేయడం తేలేదు అనుకుంటారు చాలా కష్టం మీ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు భక్తి చేయగలుగుతారు ఏం కష్టమేముంది ఇప్పుడు నేను పాఠం చెప్పడానికి వచ్చారంటే భక్తి గురించి పాఠం చెప్తా పాఠం చెప్పగలను చెప్పలేను అని నా మీద నాకే డౌట్ ఉంటే పాఠం మాటదేమో లేదు భక్తి కూడా కుదరదు కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నా కర్తవ్యాన్ని నేను చేయగలుగుతాను ఎందుకు చేయలే విల్ బీబుల్ టు ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇది నేను మీకు అనుభవంతో చెప్తున్నాను కొంతమంది యంగ్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా పెద్దవాళ్ళకి పర్వాలేదు యంగ్ పీపుల్ కూడా గమనించాలి ఏమిటంటే భక్తి జ్ఞానం అన్నీ కెన్ హ్యాపన్ డోంట్ వరీ ఫోకస్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు అభివృద్ధికి రాలేదు అదమ్యమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి అంతటి విశ్వాసం ఉన్నవాడు మాత్రమే వాడు ఈశ్వరునిపై భక్తిని చేయగలుగుతాడు ఎందుకంటే ఈశ్వరుని ఎడల కాన్ఫిడెన్స్ పెట్టాలి అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఈశ్వరుడి మీద కాన్ఫిడెన్స్ పెట్టాలంటే ఎందుకంటే ఈశ్వరుడు మీ ముందు వచ్చి నిలబడి మీకేమీ హామీలు మీ ఇవ్వడు వారంటీ ఏమీ ఇవ్వడు వన్ ఇయర్ వారంటీ అంటే ఆ పూర్వం సంతోషం అని మనం తెచ్చుకొస్తాం మూట అది కట్టగట్టుకుని తెలుసుకొస్తాం వన్ ఇయర్ వారంటీ ఈశ్వరుడు నో వారంటీ నో నో వారంటీ పూర్వం గ్యారంటీ అనేవారు ఇప్పుడు గ్యారంటీ అన్న మానేసి వారంటీ అంటున్నారు ఏమిటో మరి ఆ పదానికి ఉండేట సో నో గ్యారంటీ కనుక ఈశ్వరునిపై నమ్మకం ఉండాలి ఇది ఇది ఎంత కష్టమో మీరు రామనామమును మీరు స్మరిస్తే నిరాధారకో ఏ ఆధార రామనామ రామనామము ఏ ఆధారము లేని వాళ్ళకి ఆధారము మీరు ఆలోచించి చూడండి దాన్ని అది అది అంత కఠోరమైన సత్యం మరొకట్లేదు కానీ అది అది సత్యము అని వాడు ఎంతటి పరిపక్వమైన హృదయం గలవాడో మీరు ఆలోచిస్తే తెలుస్తుంది చాలా కఠినమైన విషయం ఆ రామనామమే నాకు సన్వము అదియే నాకు ఆశ్చర్యము అదియే నాకు రక్ష ట్రై హౌ డిఫికల్ట్ సో కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రొపోర్షనేట్లీ కాన్ఫిడెన్స్ ఇన్ అది భక్తి అది శ్రద్ధ శ్రద్ధ గురించి చెప్తున్నా నేను శ్రద్ధధానా సంత అటువంటి శ్రద్ధ గలవారే మత్పరమాహ ఆ శ్రద్ధని అనుభవానికి తెచ్చుకునేందుకు మీకు ఒక కిటుకు చెప్తా మీరు మీ జీవితాన్ని ఒక్కసారి వెనుది వెనుదిరిగి సింహావలోకనం చేయండి సింహావలోకనము అంటే తెలిసిన వెనుదిరిగి చూచుట మీ జీవితాన్ని మీరు చూసుకోండి మీ జీవితాన్ని మీరు నడిపించుకుంటూ ఇప్పుడు ఇక్కడ దాకా ఈ పడవని మీరు తోసుకుంటూ వచ్చారా అదే లేదు ఒక్కసారి వెన్ను తిరిగి చూస్తే అబ్బో ఈ పడవనే మనమేం నడిపించట్లేదు ఒక మహాశక్తి నడిపిస్తోంది ఈ పడవని వరకు ఆ శక్తే తోసుకువచ్చింది ఇక్కడి వరకు తోసుకొచ్చింది ఈ ఆ శక్తియే తోసుకుపోతుంది ఏమీ పర్వాలేదు అదొక కితుకు ఆ విధంగా అభ్యాసం చేయాలి సో ఆ విధంగా శ్రద్ధ గలవారై మత్పరమా ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు భాష్యకారులు యథోక్త అహం అక్షరాత్మా పరమ నిరతిశయాతి మత్పరమా నేనే పరమముగా గలవారు మత్పరమాహను పరమముగా గలవారు బహురీహిత మాసం నేను అంటే ఏమిటి నేను అంటే చూడండి గీతలో ఎక్కడైనా నేను అంటే దేవకీనందనుడు వసుదేవపుత్రుడు యాదవుడు గోల గొర్రెల గొర్రెల గోవుల కాపతి అర్థాలు చెప్పడం అర్థాలు చెప్పడం మాములుగా పురాణంలో చెప్పు మామూలుగా చెప్పడానికి విన్న పక్కన ఆర్కెస్ట్రా కూడా ఉంటే ఇంకా బాగా ఉంటుంది అదంతా బాగానే ఉంది కానీ ఆ సందర్భం వేరు ఇక్కడ మత్పరమాహ అహం అనే పదానికి శాస్త్రమే శాస్త్రీయమైన అహమే చెప్తారు ఇప్పుడు రమణ మహర్షి అహం అన్నారు నేను అన్నారనుకోండి రమణ మహర్షి ఆ నేనుకి అర్థం ఏమిటి ఈ అర్థం ఇలా ఇదే అర్థం చెప్పండి యాభై మైళ్ళ దూరంలో నేనమావ గారి ఇంట్లో ఉంటూ పన్నెండో అయ్యే పరిగెత్తుకుని రైలెక్కి తిరువన్నామల వచ్చినటువంటి కుర్రవాడుగా ఉండి ఇప్పుడు పెద్దవాడను అనే అర్థం మనకి అహంకి అదే అర్థం అదే అర్థం అయితే ఇంకేమన్న మీకి నేను చెప్పక్కర్లేదు మీరు వెళ్ళక్క అది కాదు అర్థం మరి ఏమిటి అర్థం మీకు తెలుసు దీనికి బ్రహ్మసూత్రంలో సూత్రం హుకుంది ప్రాపనాధికరణము అని ఒక అధికరణం ఉంది ప్రథమాధ్యాయం ప్రథమ పదం ఆఖరధికరణం దాంట్లో శాస్త్రదృష్ట్యా తోపదేశమదేవత్ తు ఉపదేశ సో ఉపదేశం అనేది ఎప్పుడు కూడా శాస్త్రదృష్టితో చేస్తారు నేను తెలుసుకో అంటారు నేను తెలుసుకో అంటే మీరు వెంటనే మీ ఐడెంటిటీ కార్డు తీసి నేను మిస్టర్ సోన్సో సన్ ఆఫ్ సోన్సో డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ విదేశ్ వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ అది కాదు నేను శాస్త్రదృష్టిలో నేను ఉపదేశం ఎప్పుడూ కూడా శాస్త్రదృష్టితోటే చేస్తాను కాబట్టి శ్రీకృష్ణుడు ఎక్కడ నేను అన్నా ఆ నేను కర్థము అక్షరాత్మ అహం అక్షరాత్మా అక్షరస్వరూపుడు ఈ సృష్టిలో మీరు చూసుకోండి ఈ సృష్టి అంతా ఒకటి ఉన్నది అది ఏమిటి తెలిసిన ఈ సృష్టిలో ప్రతిదీ నశించేది ఆ నశించి వాటిలో కలిసిపోయి కలగాపులగం అయిపోయి నశించనిది ఉన్నది సో గీతలో ఇంకో చోట అన్నాడు ఆ వినశ్య స్వ విభక్తీషు అవిభక్త మీకు ఒక దృష్టాంతం చెప్తాను లేకపోతే మీరే చెప్పండి నేను చెప్పే దృష్టాంతమేట మీరే చెప్పండి మీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వే అనే వేరు వేరు వేరుగా ఉన్నా ఏది ఒక్కటే అవుతుందో ఏది ఒక్కటిగానే ఉంటుందో మీకు తెలిసిపోయి ఉండాలి ఇప్పటికి దృష్టాంతం ఏటం ఏమిటి ఆభరణములు బంగారం అంతే కదా ఆభరణములు వేరు వేరు వేరుగా ఉన్నా బంగారం ఒక్కటే ఆభరణములు అన్నీ నశిస్తాయి అవునా బంగారం నశించాలి నశించి వాటిలో నశించనిది వినశ్యత్సు అవినశ్యంతం అవిభక్తం విభక్తేషు విడివిడిగా ఉన్న దాటి ఎందు ఒక్కటిగానున్నది అది తెలుసుకోవాలి బంగారం తెలుసుకోవాలి ఆభరణాలు తెలుసుకునేది ఏముంటుంది ఆభరణాలు తెలుసుకోవడానికి ఏముండదు బంగారం తెలుసుకోవాలి అలాగే ఈ సృష్టిలో ఏమున్నాయి ఈ సృష్టిలో చూసుకోండి ఏమున్నాయో పంచభూతాలు ఉన్నాయి మీకు తేలిగ్గా చెప్తున్నాను నేను తేలికగా చెప్తున్నాను లేకపోతే లిస్ట్ అంతా రాస్తే కైటాలు దాంట్లో పంచభూతాలు ఉన్నాయి సూర్యచంద్రులు ఉన్నారు దేశ ఉన్నాయి అయిపోయాయి స్పేస్ టైం సన్ మూన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇంకేముండండి సృష్టిలో ఇంకేదైనా ఉంటే చెప్పండి మీరు మీరు చూస్తా ఇవే ఉన్నాయి వీటిలో ఈ దేశకాలములు పంచభూతములు సూర్యచంద్రులు ఈ సర్వమునందు ఉండి ఇవన్నీ వేరువేరుగా ఉన్నా అది వేరుగా లేదు ఇవన్నీ నశిస్తాయి పంచభూతాలు కూడా నశిస్తాయి అవి కూడా సృష్టింపబడ్డవియే ప్రళయకాలంలో నశిస్తాయి కానీ అది నశించనిది అవినాశితత్వం అది గలదు అదియే పర అది పరమాత్మ అహం అనే పదానికి అర్థము ఆ అక్షర పరబ్రహ్మయే ఇది పన్నెండో అధ్యాయంలో వచ్చే రెండు శ్లోకాలు ఉన్నాయి అక్షర పరబ్రహ్మ అని చెప్పే శ్లోకాలు మీకు ఇంకా ఒప్పుకుంటే బృహదారణంలో అక్షర బ్రాహ్మణం త్రీ ఎయిట్ మూడో అధ్యాయం ఎనిమిదో బ్రాహ్మణం నేను చదివితే మీకు తెలుసు ఓ అక్షర పరబ్రహ్మయే అహం అనే పదానికి అర్థం అది పరమహ పరమహ అంటే గతి గతి అంటే గమ్యం మన గమ్యం మనం చేరుకోదగిన లక్ష్యానికి గతి అని ఎటువంటి గతి దీనికంటే గొప్ప గతి మరి ఒకటి లేదు ఏదో జీవితంలో ఏదో కొంత డబ్బు సంపాదించడం అవసరం సంపాదిస్తాము కానీ పరమ లక్ష్యం ఏమిటి డబ్బా కాదు ఏదో కొంత భోగాలు ఉంటాయి ఏదో అన్నం వండుకొని ఏదో కూర గొప్పం వేసుకుని తింటాము ఏదో భోగం ఉంటుంది కొంచెం కూర రుచిగా చేస్తే బాగానే ఉంటుంది అవి భోగమే అయం కశ్చిత్ భోగ అనుకోవడం ఇదే ఇదో భోగం వానే ఉంది అనుకోవడం తినేస్తా ఉన్నాయి కానీ భోగము పరమ లక్ష్యము కాదు కాబట్టి మరి పరమ లక్ష్యం ఏమిటి డబ్బు లక్ష్యం కాదు భోగము లక్ష్యము కాదు ఇంకే ఉండండి ప్రపంచంలో ఇంకేం లేదు ఉండదేమీ లేదు ఈ డబ్బు భోగము ఉండేవి ఏమన్నా మీరు తెలివితేటో చెప్తే నా అధికారమున ఏం అధికారం ఉండే అది కూడా భోగంలో భాగమే పోనీ వేసుకోండి అది కూడా ఏమీ ఇంతకు మించేమీ లేదు ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఇవి ఉంటాయి ఏదో కొంత డబ్బు ఉంటుంది ఏదో కొన్ని భోగాలు ఉంటాయి ఏదో ఒకసినంత అధికారం కూడా ఉంటుంది కానీ అవి ఉంటాయి కానీ వాటి కోసమే మనం జీవించుటం లేదు మరి ఇంక దేనికోసం జీవిస్తున్నట్టు అంటే అక్షర పరమాత్మని చేరుకుంట కొరకే మేము జీవిస్తున్నాము అని చెప్పగలగాలి మత్పరమాహ అవి భక్తి అంటే సో అటువంటి ఆ పరమాత్మయే పరమలక్ష్యముగా ఎవరికి ఉంటుందో వాళ్ళు మత్పరమాహ అనబడుదు మద్భక్తాశ్చ అటువంటి నా భక్తులు అంటే నా ఎందు ప్రేమ కలిగిన నా భక్తులు ఉత్తమాం పరమార్థ జ్ఞాన లక్షణం భక్తి ఆశ్రిత భక్తా అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు మత్పరమా భక్త అని ఉందిగా భక్తులు ఎవళ్ళండి ఈ భక్తులు అంటే భక్తి అంటే ప్రేమ ఎటువంటి ప్రేమ ఉత్తమమైన ప్రేమ శ్రీరామకృష్ణ వారు చెప్పారు మూడు ప్రేమలు ఉత్తమము మధ్యమూ అధమము మధ్యమద్దు అధమము వద్దు ఉత్తమమైన ప్రేమ అలాంటి ప్రేమ మనం అభ్యాసం చేయాలి ఇంకే అన్నిటికీ మొక్కుబడులని కామ్యకర్మలని పెట్టుకోకూడదు అభ్యాసం చేయాలి దేవుడా నువ్వు నాకు అది ఇయ్యి అని అనుకోవడం దేవుడా ఏది ఇస్తామో నువ్వు ఏదిస్తే దానిని స్వీకరించే బలిని కూడా నువ్వే ఇయ్యాలు సుమా అంటే సరిపడ ఇ నువ్వేమిస్తావో ఇ అయితే నువ్వు ఇచ్చిందాన్ని నేను పుచ్చుకోగలగాలి నాకున్న శక్తిని బట్టి నా శక్తిని కూడా నువ్వే నిర్మాణం చేయి నువ్వు ఇచ్చింది నేను అటువంటి శక్తిని కూడా నువ్వే ఇవు అయితే సరపం రోగం ఇస్తావు ఆ రోగాన్ని తట్టుకునే శక్తి కూడా ఇవ్వు దానికి ఓ మండమాప కూడా ఏర్పాటు చేసి ఓ డాక్టర్ని కూడా నువ్వు ఏర్పాటు చేసి మళ్ళీ రోగం ఇస్తానండి రోగం ఇవ్వకుండా ఉంటే మంచిది కాదు ఇచ్చేస్తానంటే ఆ రోగంతో పాటుగా ఈ చిన్న ఏర్పాటు కూడా చేసి పెట్టి కాబట్టి ఏమి అలాగే ఉండాలి కానీ ఆ గిది నువ్వు ఇస్తే నేను నీకు అది ఇస్తాను బిజినెస్ అంటాను భక్తి ఎలా అంటారు వ్యాపార ధోరణి భక్తిలో వ్యాపార ధోరణి ప్రవేశపెట్టకూడదు వ్యాపారంలో భక్తిని ప్రవేశపెట్టాలి తప్ప భక్తిని యూ హెవ్ టు కమర్షియలైజ్ ది డివోషన్ నో రాంగ్ యూ హెవ్ టు డివోషనలైజ్ ది కామర్స్ ఎనీవే సో అటువంటి ఉత్తమమైన భక్తి తర్వాత లోకంలో ఒక పొరపాటు అభిప్రాయం ఉంటుంది భక్తి అంటే అదేదో ఉంటుంది జ్ఞానం కాదు అని ఒక భ్రమ ఉంటుంది తప్పు జ్ఞానము కంటే విడిపోయి భక్తి లేదు మీరు జ్ఞానం నుంచి భక్తిని సపరేట్ చేసేస్తే అది మూఢభక్తి అని అంటారు జ్ఞానం లేనివాడిని ఏమంటారు మూఢుడు అని అంటారు మూర్ఖభక్తి మూర్ఖభక్తి ఉండకూడదు మూర్ఖభక్తి అనే మాట అంతకంటే పరుషమైన మాట అది పరుషం అని అంతకంటే పరుషమైన మాట ఇంకోటి అంధభక్తి ఈ రెండు పదాలు మాకు ఇంకేదైనా పదం అంటే నా దగ్గర లేదు ఇంకో పదం కాబట్టి జ్ఞానాన్ని తీసేసినటువంటి భక్తి అది తప్పు అలా ఉండకూడదు నిజానికి జ్ఞానము కంటే భిన్నము కాని భక్తు పరమార్థ జ్ఞాన లక్షణం భక్తి ఏమంటే జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అంటే మీరేమో ఈ కథలో ఆ కథలో ఎక్కడో అది జ్ఞానం అనకూడదు పరమార్థము ఇందాక చెప్పారు నశించి వాటి ఎందు నశించనిది విడివిడిగా ఉన్న వాటి ఏకము దాని యొక్క అవగాహన దాని గురించి ఐడియా ఇన్సైట్ అది దాని గురించి తెలిసి ఉండుట అది సో సర్వవ్యాపకమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క విభూతిని తెలుసుకొని ఉండుట అది ఆ తెలివియే భక్తి తెలిస్తే మన జీవితాలని ఒక మహాశక్తి నడిపిస్తుంది మనం ఆ శక్తికి శరణాగతి చేసి మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉంటాము అని వాడికి తెలుసుకున్నాడనుకోండి అది భక్తి ఆ తెలుసుకోవడం భక్తి ఇంతల్లా నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో భక్తికి ఏవేమో వేరు అర్థాలు ఇవ్వడము తర్వాత కొంతమంది ఎందుకండి జ్ఞానం ఒక ఆయన నాతో అన్నారు ఆయన గ్రహిస్తూ నేను ఆయనకి కొంచెం అమాయకుల్లో ఉన్నాడనే ఏదో అనుకున్నాడు ఆయన ఆయన నాకు ఉపదేశం నేను ఆయనకి ఉపదేశం చేయలేదు నేను ఎవరికి ఉపదేశం చేయను నేను మామూలుగా నా దాటి లేకపోతుంటే ఆయన ఉన్నాడు ఎందుకండి మీరు సన్యాసం తీసుకున్నారు ఈ జ్ఞానం అని దీని వెంటబడ్డారు చక్కగా భక్తి చేయండి అని చెప్పాడు ఆయన ఎక్కడికే సదముక్తివి లక్ష్మణీత ఇంద్రుని వెళ్తుంటే నాకు ఈ సలహా అంటే నేను అన్నాను ఓహో అలాగంటే భక్తి కూడా ఒకటి ఉంటుందా జ్ఞానంతో సంబంధం లేని భక్తి ఒకటి ఉంటుందండి మీరు కొంచెం ఆలోచించుకోండి మీకు తెలుసున్న తక్కువ ఆలోచించుకోండి జ్ఞానంతో సంబంధం లేని భక్తి అనేది ఉండదు తెలుసుకోండి ఆయన చెప్పి ఊరుకున్నాను నేను అది కూడా ఎందుకన్నానంటే ఆయనకి ఏదో సమాధానం చెప్పాలని అనలేదు పాపం ఏదో టాపిక్ లేవనిచ్చాడు కాబట్టి ఓ బీజం మనం వేద్దాము ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అది నేను అన్న మాట గుర్తుండి ఆలోచించుకుంటాడని అన్నా అందుకోసం అన్నా ప్రేమతో అన్నా తప్ప మరొకటి కాదు కాబట్టి లోకంలో అటువంటి వెర్రి వెర్రి ధోరణులు ఉన్నాయి భక్తి పేరుతోటి ఉన్నన్ని వెర్రితలలు ఇంకా సృష్టిలో ఎన్ని ఉండాలో ఎన్ని వెర్రితలలు ఉన్నాలో అన్ని వెర్రితలలు ఉన్నాయి సమాజంలో కాబట్టి భక్తి అనే దాన్ని ఎప్పుడూ జ్ఞానం నుంచి విడదీయరాదు నిజానికి శంకరులను భక్తి అనే పదాన్ని ఆయనకు అందజేస్తే ఆయన దాన్ని జ్ఞానం కింద మార్చేసే అర్థం చెప్తారు ఇక్కడ చూసుకోండి భాష్యంలో భక్తి అని ఉన్నాయి దానికి ఆయన అర్థం ఏం చెప్పారు పరమార్థ జ్ఞాన లక్షణాం భక్తి పరమార్థము యొక్క జ్ఞానము లక్షణాం అంటే అర్థం ఏంటో తెలిసిన అనే రూపములో ఉన్న లక్షణం ఎక్కడైనా సంస్కృతంలో లక్షణ అనే పదం వచ్చినప్పుడు అనువాదం చేసేప్పుడు అనే రూపములో ఉన్న భక్తి అని చెప్పవచ్చు లేకపోతే అంతకంటే కూడా సరళమైన అనువాదం ఉన్నది ఎలాగో తెలుసిన అనే ప్రతిపదార్థం చెప్పంటే నేను ఎలా చెప్తానో తెలిసిన పరమార్థ జ్ఞాన లక్షణం పరమార్థము యొక్క జ్ఞానము అనే భక్తి భక్తిని అని ప్రతిపదార్థం చెప్తాను అది అర్థం రక్షణ సిద్ధానికి ఇంకోతోటి ఇంకో అర్థం ఉంటుంది ఆ సమాసంలో పదవులు కాబట్టి అభిప్రాయమేమనగా భక్తి అంటే పరమార్థ జ్ఞానమే భక్తి స్వరూపాను స్వస్వరూపానుసంధానం భక్తినిత్యభిధీయత కాబట్టి ఆత్మస్వరూపమును అనుసంధానం చేయుటయే భక్తి యథార్థమైన భక్తి భక్తిని జ్ఞానం నుంచి ఎన్నడూ విడదీయకూడదు జ్ఞానంతో కలిసే ఉండాలి భక్తి మీరు జ్ఞానం నుంచి భక్తిని విడదీసేస్తే మీరు భక్తికి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దాన్ని అంధభక్తి కింద మూర్ఖభక్తి కింద మార్చేసిన వాళ్ళు అవుతారు జ్ఞానము అది లేక జ్ఞానము లేని కర్మ యాంత్రికమైన కర్మ అయిపోతుంది దానివల్ల మనిషికి వికాసం ఉండదు మనిషి ఒక రోబోట్లా తయారవుతారు వికాసం ఉండదు రోబోట్ ఉందనుకోండి అది ఎంతకాలం పని చేసినా అరిగిపోవడమే తప్ప వికాసమే ఉండదు రోబోట్కి మనిషి అలా తయారవుతుంది జ్ఞానము లేని భక్తి అంధభక్తి అయిపోతుంది జ్ఞానము లేని యోగము హఠయోగం అయిపోతుంది మూర్ఖయోగం అయిపో హఠయోగము అన్న పిల్లవాడు అలర్ చేస్తున్నాడు అనుకోండి హఠం చేస్తున్నాడు అంటారుగా ఏమిటండి మీ పిల్లడు అంత హఠం చేస్తున్నాడు మరీ గదం చేసి జరుగుతున్నారే అని అంటారు హఠం చేయటం ఇప్పుడు మీకు హఠయోగం అంటే ఒక అర్థం అయితే కాబట్టి జ్ఞానము జ్ఞానము లేని భక్తి జ్ఞానము లేని భక్తి పురోహితుడు లేని పెళ్లి వలె వెలవెలబోతుంది దానికి దానికి శోభ ఉండదు కాబట్టి అటువంటి భక్తిని ఆశ్రిత పట్టుకున్న వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళు అంటే ఏమిటో తెలుసినా ఆశ్రయించడం అంటే ఏమిటో తెలుసిన మీరు వాళ్ళు కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంటుంది ఇలా కూర్చుంటే ఎలా ఉంటుంది అబ్బా విశ్రాంతిగా ఉంది అవునండి అలా మీరు భక్తిలో విశ్రాంతి తీసుకోండి ఈశ్వరుణ్ణి శరణాగతి చేయండి నిష్కామంగా భక్తి చేయండి ఆలోచ ఎంత ఫ్రీడమో చూడండి కుర్చీలో కూర్చున్న దానితో దానికంటే కూడా ఫ్రీ అంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది యూఆర్ ఫ్రీ నా యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్ మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టచ్చు అంటే మరి ఆ లక్షణాలు చెరగొట్టుకోకుండా ఏదైనా ఎక్కించి భోగం వస్తే మీరేం కాదనెక్కర్లేదు చక్కని వంకాయ కూరం పెట్టి కూర వడ్డిస్తే తీసేయక్కర్లేదు అది కూడా ఆరోగ్యానికి అనుకూలంగా మీరు దేన్ని కాదనక్కర్లా కానీ దేని వెంట మీరు పడరు ఆ భక్తి అనేటువంటి ఉయ్యాల ఆ ఉయ్యాలలో ఆశ్చర్యంగా ఉంది ఆధారము ఆశ్చర్య నిరాధారకం ఏకాధారం మాకు ఏ ఆధారములు లేవు నీవే ఆధారము దేవుడికి అకించన ప్రియ అని పేరుంది భాగవతుడు ఏమీ లేని వాళ్లకు దిక్కు ఈశ్వరుడే అబ్బా ఎంత బాగుందండి విశ్రాంతి అంతా విశ్రాంతి మరి భోజనం మాట దేవుడు పెడుతున్నాడా డెబ్భై ఏళ్ళు పెట్టినవాడు ఇంకో నాలుగేళ్ళు పెట్టకపోతాడా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండద్దండి ఆశ్రయించుట భక్తిని ఆశ్రయించుట అతీవ మే ప్రియా అటువంటి భక్తులు నాకు చాలా ప్రీతి పాటుతుంది ఆయన హామీ యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు వాళ్ళ యోగక్షేమాన్ని మేము చూసుకుంటానని చెప్పాడు కానీ మీకు కాన్ఫిడెన్స్ ఉండాల్సి యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు కదా శ్రీకృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలా అక్కర్లేదా ఉండాలి శ్రీకృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ కావాలంటే దానికి ప్రీ కండిషన్ ఏటో తెలిసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీకు శ్రీకృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ వస్తుంది ఇదే వాక్యం మీకు ఆధారం యోగక్షేమం వాహాన్యా ఏమో చెప్పలేము దేవుడు ఒకప్పుడు చూస్తాడు ఇంకొకటి చూడదని మీరు అన్నాడంటే దాని అర్థం ఏటో తెలిసినా వాడికి దేవుడి మీద కాన్ఫిడెన్స్ లేదనే మాట అలా ఉంచి వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఒక ఆయన ఉపన్యాసం చెప్పమన్నారు చెప్పంటే ఆయన ఉన్నారు అని సరే చెప్తాను ఎవడు వాడు ఇవ్వడు ఏం చెప్తావా అంటే ఏమో ఏం చెప్తానో దేవుడు ఏది చెప్పిస్తే అది చెప్తాడు అని ఇప్పుడు చెప్పండి కాన్ఫిడెన్స్ ఉన్నవాడు అవునా కదా చెప్పండి హీ హ్యాస్ ది కాన్ఫిడెన్స్ ఏమోనండి ఏమో తెలియట్లేదు ఏం చెప్పాలో నాకే భయంగా ఉందన్నాడు అనుకోండి వాడికి వాడి మీద కాన్ఫిడెన్స్ లేదు వాడికి దేవుడి మీద కాన్ఫిడెన్స్ కూడా అంతంత మాత్రమే కేది చెప్పిస్తే అది చేస్తా అది చెప్తానండి అన్నాడంటే మై గాడ్ హీ ఈజ్ ది గైడ్ హూ హూ కెన్ హూ హ్యాస్ ఇన్ఫినిట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి అటువంటి భక్తుల ఎడద ఈశ్వరుడు చాలా ప్రీతిని కలిగి ఉండును ప్రియోహిజ్ఞాని నోత్యర్థం ఇది ఎత్సూచితము తద్వ్యాఖ్యా ఉపసంహృతం భక్తస్తే అతీవ మేత్రి ఈ శ్లోకం ఏడో అధ్యాయంలో ఉన్నట్టుంది క్రియోహిజ్ఞాని నోస్య్యర్థం ఎంత నెంబర్ అది సెవెన్ సెవెన్నా అధ్యాయమా అది ఏడో అధ్యాయంలో పదిహేడో శ్లోకంలో ఆయన ఏమన్నాడంటే ఈ భక్తులు ఉన్నారే వీళ్ళకి ఈ జ్ఞానికి జ్ఞానీన జ్ఞానీన భక్తుడు ఒకటే ఈ జ్ఞానికి నేను చాలా ప్రీతి పాచుకున్నాను అహం జ్ఞానిన అత్యర్థం ప్రియ అత్యర్థం అంటే అక్కడ భాష్యకారులు అర్థం అతీత్య అర్థం ప్రయోజనం ప్రయోజనమును అతిక్రమించి ప్రయోజనాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేకుండా ఈ భక్తులు ఈ జ్ఞానులు నన్ను ప్రేమిస్తారు అని అక్కడ చెప్పాడు వాక్యమునకు ఇక్కడ ఉపసంహారం చేసినారు దానికి దీనికి సంబంధం అక్కడ సూచనగా ప్రస్తావించినటువంటి ఆ జ్ఞానికి ఉండే భక్తి యొక్క రహస్యాన్ని ఈ శ్లోకంతో ఈ అధ్యాయంలో ఉపసంహారము చేసినారు ఎస్మాత్ ధర్మ్యామృతం ఇదం యథోక్తం అనుతిష్టన్ ఇది ధన్యామృతము ఇదం యథోక్తం యస్మాత్ ధన్యామృతం ఇది ధర్మ ధర్మమునకు అనురూపమైనది ధర్మము నుండి తొలగినది కానే కాదు అమృతత్వమునకు హేతువైనది ఈ పైన చెప్పినటువంటి లక్షణములు కల భక్తియోగములు జీవితము నుండి అనుతిష్ఠి అనుష్ఠిస్తున్నవాడై భగవతో విష్ణో పరమేశ్వరస్ అతీవమే ప్రియో భవతి ఇలా ఎవడైతే అనుష్ఠిస్తాడో వాడు భగవంతుడనైన నాకు విష్ణువునైన నాకు అత్యంతము ప్రీతిపాత్రుడ గురు భగవంతుడనైన నాకు అంటే అర్థమేటో తెలుసు అండి నేను భగవంతుణ్ణి నేను స్పెషలు మీరు కాదు అని కాదు అభిప్రాయం భగవంతుడనైనా నాకు అంటే వేత్తి భూతానాం ఆగతి గతిం వేత్తి విద్యా అవిద్యాంచ సవాచ్యో భగవాని విష్ణు పురాణంలో ఇంకొక పదం ఉన్నది సో భూతానాం వేత్తి అంటే ప్రాణుల యొక్క గమనాగమనములను జ్ఞాన అజ్ఞానములను తెలుసుకుంటూ ఉండే ఆ సర్వజ్ఞుడు ఆ జ్ఞానస్వరూపుడు భగవంతుడు అని ఒక నిర్వచనం ఒక నిర్వచనం ఇంకో నిర్వచనం కూడా ఉన్నది అటువంటి భగవంతుడు ఈ భగవంతుడు ఎక్కడున్నాడు ఈ సర్వమును తెలుసుకునే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మామూలుగా లోకంలో ఎలా ఉంటుందంటే సారీ ఇప్పుడు కంపెనీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయనుకోండి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యవస్థ ఉందా దాంట్లో రిజర్వేషన్స్ వాటికి సంబంధించిన జ్ఞానం అంతా ఎక్కడుంటుంది ఒక సెంట్రల్ కంప్యూటర్ స్టోర్ హౌస్ నాలెడ్జీని జ్ఞానాన్నంతని దాచేటువంటి దానికి ఏదో పేరుంది అక్కడ ఉంటుంది ఒక చోట ఒక పెద్ద బ్లాక్ డిస్కో హార్డ్ డిస్కో ఏదో ఉంది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది ఉంటుందండి దానికి బ్యాకప్ ఉంటుంది ఇది చెడిపోతే దాంట్లో చూసుకోండి ఆ బ్యాకప్ ఇంకో బ్యాకప్ ఉంటుంది కేవలం ఈ బ్యాకప్ల్ని ఈ స్టోర్ని పరిరక్షిస్తూ ఉండే కంప్యూటర్ ఇంజనీర్లు ఉంటారు వాళ్ళు ఏ పని చేయరు ఈ బ్యాకప్ని దాచిపెడుతూ జాగ్రత్త పెడుతూ ఉంటారు అటువంటి ఇంజనీర్లు ఉంటారు అక్కడ దాగి ఉంటుంది అలాగే ఈ సకల జగత్తు యొక్క జ్ఞానము ఎక్కడుంటుంది వైకుంఠంలో ఓ బిల్డింగ్ లోపల ఒక ఆయన కూర్చుని ఉంటే ఆయన బ్రెయిన్లో ఉంటే అలా అనుకోకుండా దట్ ఈజ్ నాట్ హెస్ మరి ఎక్కడుంటుందండి ఈ జ్ఞానస్వరూపుడైన భగవంతుడు ఎక్కడుంటాడు అంతా వ్యాపించి ఉంటాడు నిజానికి ఈ జగత్ అనేది జ్ఞానం యొక్క వివర్తమే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి నేను సినిమా చూస్తున్నా ఆ సినిమాని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశం ఉన్నది అది ఎక్కడుంటుంది ప్రాజెక్టర్ లోపల ఉంటుందా లేకపోతే సినిమా అంతా వ్యాపించి ఉంటుందా సినిమా అంతా వ్యాపించి కదా సపోజ్ ప్రాజెక్టర్ లోపలే ఉందనుకోండి సినిమా ఏముండదు కాబట్టి సినిమాని ప్రకాశింపజేసే వెలుగు సినిమా అంతటా వ్యాపించి ఉంటుంది అలాగే ఈ జగత్తును ప్రకాశింపజేసేటువంటి ఆ జ్ఞానము జగత్ అంతా వ్యాపించి ఉంటుంది ఆ జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుడు ఇప్పుడు ఎక్కడుంటాడు సర్వమును వ్యాపించి ఉంటాడు సర్వవ్యాపకుడై ఉంటాడు అందుగురించే ఆయనకు విష్ణువు అంటాడు భగవద్ అక్షరస్వరూపుడు ఇది ఒక రూపాన్ని ఉద్దేశించి చెప్తున్న భాష్యం కాదుగా కాబట్టి అటువంటి విష్ణువు పరమేశ్వరుడు ఈ సర్వమునకు ఈశ్వరుడు అంటే ఈ సర్వమును నడిపించేటువంటి మహాశక్తి స్వరూపుడు ఈశ్వరుడు అంటే అనంత శక్తి సంపన్నుడు సో సర్వమును తెలిసి సర్వమును నడిపించేటువంటి అనంత శక్తి సంపన్నుడైనా ఆ ఈశ్వరుడు ఉన్నాడు బయట ఆయనే లోపల ఆ ఈశ్వరుడే అటువంటి ఈశ్వరునకు ఈ భక్తుడు అత్యంతము ప్రీతిపాత్రుడు అగుము బికాస్ యస్మాత్ బికాస్ అటువంటి ఈశ్వరుడికి భక్తుడు అత్యంతము ప్రీతిపాత్రుడు అగును బికాస్ దేర్ ఫోత్ తస్మాత్ తెలిసిందండి ఎందుకంటే ఈశ్వరుడికి ఇట్టి భక్తుడు అత్యంతము ప్రీతిపాత్రుడు అగును కాబట్టి ఇప్పుడు మనకి ఏమిటి సందేశం ఏమిటి అటువంటి భక్తిని మనము చేయగలము ఎందువలన ఎందువలనేమిటండి ఎందువలనైతే ఇటువంటి భక్తులు ఈశ్వరునకు అత్యంతము ప్రీతిపాత్రుడవునో అందువలన తస్మాత్ అందువలన ఇదం ధర్మ్యామృతం ముముక్షుణ యత్నత అనుష్ఠేయం ఈ ధన్యామృతమును ఆ ధన్యామృతం అనే పదాన్ని ప్రేమగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఇది ధర్మ్యామృతము అనే విషయాన్ని మర్చిపోవద్దు ధర్మం అంటే ఇదే సుప్రీం ధర్మ ఇట్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ అది సుప్రీం ధర్మ అండ్ ఇమ్మోర్టాలిటీ అట్ ది సేమ్ టైం అటువంటి ధర్మ్యామృతమును మనము మోక్షమును కోరువారమైనచో ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించాలి మీరు ఏం కోరుతున్నారు మోక్షాన్ని కోరుతున్నారా ఏమి మేము మోక్షానికి మాకు కంగారు లేదంటే ఆ ఆ సందర్భం వేరు ఇంకేతనే మోక్ష శాస్త్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పాఠం చెప్పడం మీరు ఎవరో యజ్ఞం చేస్తున్నారనుకోండి అక్కడికి వెళ్ళి మోక్షశాస్త్రం పాఠం చెప్పడం అక్కడికి వెళ్ళి ఇంకేదో పాఠం ఆ సందర్భానికి తగ్గట్లేదు చెప్తారు ఏదో ఇప్పుడు వాళ్ళు ఏదో పూజ ఏదో చేసుకుంటున్నారనుకోండి లలిత పూజ ఏదో చేసుకుంటున్నారనుకోండి అక్కడికి వెళ్ళి మోక్షశాస్త్రం పాఠం చెప్తే అదే పూజకు అడ్డు వస్తుంది అంచేంటనే దేవాలయానికి వెళ్ళి ఉపన్యాసం చెప్తానంటే వాళ్ళు ఒప్పుకోరు పూజార్లు వాళ్ళను ఆయన గంటలలో కొడుతూ ఉంటారు గంటలు కొట్టడమే కాదు మీరు ఉపన్యాసం చుట్టూ మంత్రాలు కూడా అంతదాకా పోలి ఎలాగ చదివినా అప్పుడు కొంచెం గట్టిగా కూడా చూస్తారు ఆ మంత్రాలు వెళ్ళేప్పటికీ ఉపన్యాసం ఉండేది కూడా పోతుంది ఈ పాయింటేజ్ అది అక్కడ కాదు అది ధర్మార్థ కాలములను పర్సూ చేసేటువంటి కాంటెక్స్ట్ అక్కడికి ఏదో పుణ్యం సంపాదించుకుందామని అయితే బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం పూజల కోసము కోరికలు మొక్కుబొడల కోసము వెళ్తారు ధర్మార్థకామము అక్కడ మోక్షశాస్త్రానికి స్థానం కాదని అం చేతనే మోక్షశాస్త్రము దేవాలయాలకి వాటికి దూరంగా ఆశ్రమాల్లో మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు ఇక్కడ ధర్మార్థకామం వ్యవహారం లేని ఆ చోట అధ్యయనం చేస్తారు కాబట్టి ముమోక్షునా మోక్షము కోరువారి గురించి ఇదంతా మాకు మోక్షానికి కంగారు లేదనుకుంటే దీనికి కూడా కంగారులేదు ఎందుకంటే ధర్మములో అన్ని లెవెల్స్ ఉంటాయి మోక్షమును కోరే లెవెల్కి మాత్రమే ఈ ప్రసంగము సందర్భముగా ఉండుము కాబట్టి మోక్షమును కోరువారు మాకు మోక్షం కావాలి అనుకునే అలా ఒకసారి మాట వలసగా అనుకుని అలా వదిలేయకూడదు సార్ యత్నత అనుష్ఠేయము యతి అంట యతి అంటే యతనశీల ఈ ఉంది కదండి ఈ అంటే అది ఆ ప్రత్యయానికి అర్థము శీలార్థంలో వచ్చింది ఆ ప్రత్యయం కాబట్టి యతనశీల ప్రయత్నించే స్వభావము కలిగి ఉండవలేము అంటే మనం నిరంతరము ఆ యత్నము అలా నడుస్తూ ఉండాలి సోమరిగా ఉండకూడదు సోమరి పనికిరాదు ఫిజికల్గాను సోమరి ధనము పనికిరాదు బుద్ధి కూడా సోమరిధనము పనికిరాదు నిరంతరము శ్రద్ధతో ప్రేమతో మనము అనుష్ఠించే ప్రయత్నాన్ని చేసుకోవాలి అలా చేసినట్లయితే ఇంకా ఇంకా అంటారు విష్ణోప్రియము పరంధామ జిగమిషుణ ఆ ముముక్షుణ అన్నదానికి వ్యాఖ్యానం ముముక్షు అంటే ఎవరండి అంటే ఆ విష్ణువు యొక్క సర్వోత్కృష్టమైన స్వరూపము ధామ స్వరూప వచనం ధామ అంటే స్వరూపమును బోధించే పాదానం లేదా ధామ తేజోవచనం తేజస్సును బోధించే వచనం ఆ సందర్భాన్ని బట్టి తద్ధామ పరమమ్మ అన్నప్పుడు ధామ అంటే తేజస్సు ఇక్కడ ధామ అంటే స్వరూపము సో ఆ పరమశివుని పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు విష్ణు అంటే మళ్ళీ విష్ణువు యొక్క ధామం వేరు శివుని యొక్క ధామం వేరు అని అనుకోకూడదు అదంతా కూడా చాలా అవివేకం మాట ఇన్ని ధామాలు ఉండవు ఒకే ధామం ఉంటుంది విష్ణువన్నా శివుడు అన్నా అదే కాబట్టి సర్వవ్యాపకుడైనా ఆ పరమేశ్వరుని యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన ఆత్మస్వరూపమైన ప్రియమంటే ఆత్మానర్థం ఆత్మస్వరూపమైన సర్వోత్కృష్టమైన పదం అంటే ఈ సృష్టికంతకీ అతీతమైనటువంటి ఆ తేజస్వరూపాన్ని అజ్ఞానస్వరూపాన్ని పొందాలి అని కోరుకునే ముముక్షువు ఈ ధన్యామృతమును ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించాలి ఇది వాక్యార్థ ఒకటే వాక్యం ఈ వాక్యం ఎక్కడ ప్రారంభమైందంటే అద్వేష్టా సర్వభూతానాం దగ్గర ప్రారంభమైంది ఇక్కడ కన్క్లూడ్ అయింది ఒకటే వాక్యం ఒకటే వాక్యం అంటే ఒకటే టాపిక్ అని అర్థం మధ్యలో ఎన్ని సెంటెన్సులున్నా టాపిక్ ఒకటే ఇది ఈ టాపిక్ యొక్క సారాంశమై ఉన్నది ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా భక్తియోగో నామోధ్యాయ సో ఇది పన్నెండో అధ్యాయం భక్తి యోగం పూర్తయినది శ్రీకృష్ణార్జున సంవాదము అంటే అది ఆ సంవాద రూపంగా లోకంలో అవతరించింది అంచేతనే మనం కూడా దానిని సంవాద రూపంగానే మనం తెలుసుకుంటాం సంవాద రూపంగా అవతరించింది కాబట్టి దాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని చదివి ప్రింట్ చేసేసుకుని అది చదివేసి ఊరుకుంటే సరిపడతాం ఒక సంవాదరూపమైన వాతావరణాన్ని నిర్మించుకుని ఇలాగ సాయంకాల సమయంలో సాయంకాల సమయము అంటే మనస్సుకి శాంతంగా ఉంటుంది ఈశ్వరుణ్ణి ఆరాధించే సమయం ఇది ఎంతకంటే గొప్ప ఆరాధన వేరే ఏమి ఉండదు ఇదే గొప్ప ఆరాధన కాబట్టి అటువంటి యోగ్యమైన సన్నివేశమునందు ప్రవచన రూపంగా దీన్ని శ్రవణం చేయుటే సంవాదము శ్రీకృష్ణార్జున సంవాదము ఈ శాస్త్రము ఇట్ ఈస్ బౌత్ థీరీ అండ్ ప్రాక్టీస్ బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే ప్రాక్టీస్ ఇది థీరీ ప్రాక్టీస్ కేవలము ప్రాక్టీస్ అంటే థీరీ లేని ప్రాక్టీసు బలహీనమే ప్రాక్టీస్ లేని థీరీ నిరుపయోగము కాబట్టి బోత్ థీరీ అండ్ ప్రాక్టీస్ ఉన్నాయి దీంట్లో అటువంటి ఈ శాస్త్రము గీతాశాస్త్రము గీతశాస్త్రము అది శంసనాథు శాస్త్రం ఆ సత్యతత్వమును మనకు బోధిస్తూ ఉంటుంది కాబట్టి దానికి శాస్త్రము అని పేరు గీతశాస్త్రమది గీత అంటే ఏదో పారాయణ గ్రంథమనో లేకపోతే పూజా గ్రంథమనో లేకపోతే శ్లోకాలకు పక్కన స్వాహచర్చి హోమాలు చేసుకునేటువంటిదనో అలా అనుకోకూడదు అలాగంటే హోమాలు లేనవసరం సో గీత శాస్త్రం అది శాస్త్రము అంటే దానికి ఒక మర్యాద ఉంటుంది సైన్స్ అన్నారండి ఫిజిక్స్ ఈజ్ వాట్ ఈజ్ అస్ సైన్స్ అలాగే జియాలజీ ఈజ్ సైన్స్ అంతేగాని ఏదో ఏదో కాకమ్మ కథల్ని పోగేసిన మాట కాదు ఇట్స్ కాబట్టి శాస్త్రాన్ని ఆ సైంటిఫిక్ స్పిరిట్తో జ్ఞానముందరి ప్రేమతో మనము అభ్యసించవలెనో అని అభిప్రాయము అటువంటి గీతాశాస్త్రము మందు భక్తి యోగం ఈ పన్నెండవ అధ్యాయము ముగిసినది ఓ పూర్ణముదూర్ణమి పూర్ణముదేశ